మంటలు రా అనుమానం ఉంది మరో నాలుగు కార్లకి మంటలు అంటుకున్నాయి పదిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇప్పటికీ హలో యశ్వంత్ బ్రదర్ మీరు స్టార్టింగ్ ప్రేర్ చేయండి బ్రదర్ ప్రార్థన పురుషుద్ దేవాణి పాద కొందనాలు స్తోత్రం స్థూలు చెల్లించిన తండ్రి దేవా ఇది ఒక ప్రభావం ఒకసారి ఇతండి నీ వాక్యం ధ్యానం చేస్తా మేము చూపించిన కుప్పని పెట్టి వంద రాత్రం చెల్లించిన ప్రభా ఇదుగు ఈ సమయంలో నీ యొక్క దైవత ఆయన నోటికి మీరు బూరగా ఉండండి ప్రభా మాట్లాడిన వాళ్ళందరినీ బలపరచండి ప్రభావం ఏ విధంగా వెలిగించబడుతున్నాం ప్రభావం మరి మేము కూడా ఈ లోకంలో వెళ్ళిపోయి అందరినీ వెలిగించే భాగం దయచేసి పది చోటాన్ని నీ వాక్యం ఇచ్చేలాగా మనం నడిపించవాలి నీ సన్నిధి కృపక్కని కూడా మా పైన ఉంచమని నా సైనా వేసుకృస్తా ఉన్నా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ రావాలయ్యా దిగులు నాకుందదు ఆ వ్యాపిస్తే తెగులు నీవే ఆ క్యాపిస్తే ఏ తెగులు నదు vaaleya na to ravalayya nee ve ka valayya na to ravalayya yesu nee ve ka valayya na ko dara ale nee vinna తలా కు నీవేతో వస్తే కొరతలా కుండదు నీవే ఆజ్ఞాపిస్తే కయతల నీ వేలా జ్ఞాపిస్తే che il te nan nan ta niwe ka valayya na to ra valayya niwe ka valayya na to ra valayya yesu niwe ka valayya na to kura ra valayya nee vena to vasti le hotami na kun ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్లాడ్ సిస్టర్ మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ కూడా ఒక పాట పాడతారు రవి బ్రదర్ మ్యూట్ తీసి మీరు కూడా ఒక పాట పాడండి బ్రదర్ నాకు చాలీ చాలిన దేవుడు అయ్యా ఏసయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా సూత్రము ఏసయ్యా శృతి సూత్రము ఏసయ్యా సూత్రము ఏసయ్యా శృతి సూత్రము ఏసయ్యా నా జీవము దాచి ఉంచావు ఏసయ్యా నా ప్రతి నా ప్రతి అవసరము నీలో మహిమలో తీర్చా నా ప్రతి అవసరం నీ మహిమలో తీర్చావు ఏసయ్యా వెలుపటి లోపల నాకు తోడై ఉన్నావు ఏసయ్యా సాతానుదూతలను నా కాళ్ళ కింద ఉంచావు ఏసయ్యా అమూల్యమైన అమూల్యమైనవి వాగ్దానములు చేసావు వేసయ్యా పన్నెండు ముత్యాల పన్నెండు ముత్యాలతో నాకు ఇల్లు కట్టించావు ఏసయ్యా నాకు చాలీసాలని దేవుడి అయ్యా ఏసయ్యా ఎవరూ మరిపించలేదు నీ ప్రేమను వేసయ్యా అల్లి ఆమెసునామంలో ప్రార్థిస్తున్నాం తనపి పితా స్ ప్రభుకి అనుగ్రహ ముజక మితాకి స్త్రుతి కన్యోషీ ధన్యో యూకి ధన్యో యశుకి ధన్యో యొక్క మేర ఉదార దుయా మే ఆ मुझको बचाने को मेरे उदारक दुनिया में आया मुझको बचाने को धन्य हो ईश्व के धन्य हो ईश्व के प्रभु के अनुग्रह मुझको मिला है पिता की स्थिति करे गई मार्ग सत्य और जीवन है वो జీవన మార్గ సత్యీవన హై అనంతీవన్ ధన్యోష ధన్యోషీ ప్రభు కనుగ్రహ ముజకు మితాకి స్థితి క్రభు కనుగ్రహ ముజక మ పితా స్గ సత్య జీవనో అనంత జీవన మార్గ సత్య సత్య జీవనో అనంత జీవన ధన్యో యశ్వీన్ యుశకి ప్రభుకి అనుగ్రహ ముజక మ పితా స్ ప్రభుకి అనుగ్రహ ముజకు మిాతి కపోక్రుద్ది బలిదాన్ మేరే పాపో కేకర క్రుకు బలిదా ధన్యో ఇష్ట ప్రభుకి అనుగ్రహ ముజక మితా స్ ప్రభు కనుగ్రహ ముజక మితా స్థుతి కర్గకు త్యాగర కంగల్ బన ము ధనవన్ స్వర్గ త్యాగ కంగల్ బన ముక ధనవన్ ధ్యో ీకి ధన్యో యూకి ప్రభుకి అనుగ్రహ ముజక మితా స్ ప్రభు కీ అనుగ్రహ ముజక మితా స్వర్గ కీ ఆశ देकर मुझको जीवन संभाला है स्वर्ग की आशिक देकर मुझको जीवन संभाला है धन्य हो यीशु की धन्य हो यीशु की प्रभु की अनुग्रह मुझको मिला है पिता की स्तुति करेंगे प्रभु की अनुग्रह मुझको मिला है శుద్ధి కర్వ సమర్థ్య శక్తిమేరా ప్రభు హర్వ సమర్థ్య సర్వ శక్తిమేరా ప్రభు హన్యోషన్యోష ప్రభుకి అనుగ్రహ ముజకు మ ప్రభుకి అనుగ్రహి యేసు ప్రభ జీవంగల దేవానికి వందనాలు ప్రభా యసుప్రభ రాత్రి కాలం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నాయనా నీ కృపల మమ్మల్ని భద్రపరచుకున్న ఏర్పరచుకున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన హయా ఏమిచ్చినడాన్ని మేము చెల్లించలేం నాయన ప్రభ్వా నీకే స్తోత్రం రాత్రికాల ముందు వాక్యం చేతే మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ ఇచ్చిన ధన్యతను నీకే స్తోత్రం కోట్లాది వందనాలు ప్రభు అయా వాక్యంచితే మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ ఏసు ప్రభా రాత్రికాలం మీరేమై మా పొందుమని నదడని ఏసుకృష్ణ వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ రోమ పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుందాము కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన ఏసుక్రిసు ద్వారా దేవునితో సమాధానము కలిగిందాము కదా ఈరోజు మనము విశ్వాసం గురించి మరి విశ్వాసం గురించి నిరీక్షణ గురించి మనము మాట్లాడుకుంటున్నాము కొన్ని విషయాలు అయితే ఇక్కడ కాబట్టి విశ్వాస మూలంన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన ద్వారా దేవునితో సమాధానము కలిగిందాము కదా ఇక్కడ ఏమంటుండే దేవుడు విశ్వాసం కదా రోమరాసిన పత్రికలో పాలు భక్తుడు మన సంఘంతో మాట్లాడతా ఉన్నాడు ఏమనంటే విశ్వాస మూలంగా నీతి మంత్రులుగా తీర్చబడి మరి ఎట్లా ఉంటున్నామంట దేవునితో సమాధానం ఈరోజు మనకు సమాధానం కలగాల అంటే మనం ఉండాలంట విశ్వాస మూలంగా మనము నీతి మంత్రులుగా అప్పుడే మనం దేవునితో సమాధానం కదా వినుట విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసము మనిషిని ఎట్లా చేస్తాంటే నీతిమంతులుగా అప్పుడే మనకు దేవునితో సమాధానం మనకు కలుగుతుంది లేకపోతే దేవునితో మనకు ఈ లోకంతో వైరము కదా మనము దేవునితో సమాధానం పడినప్పుడు ఈ లోకం మనకు వైరంగా తయారవుతుంది అందుకే దేవుడు ఇక్కడ విశ్వాస మనము నీతి మంత్రిగా తీర్చబడినప్పుడు ఏమై ఉన్నదంటే అప్పుడు క్రీస్ ఏసు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము కదా మనలో సమాధానం రావాలంటే దేవునితో సమాధానం కలిగి ఉండాలా కదా సమాధానం రావాలి అంటే మనము నీతి మంత్రిగా తీర్చబడి విశ్వాసంకు ముందు అడుగు వెయ్యాలా కదా ప్రతి ఒక్క దాంట్లో మనకు విశ్వాసం చాలా అవసరం కదా చాలా అనేకమైన ఆవిశ్వాసాలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి కదా అను అనుగుణ వెళుతూ ఉంటే అన్ని ఆవిశ్వాసాలే మనకు ఎదురు పడుతుంటాయి కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసంగా వెలి ఉంటావో నీతి మంత్రిగా దేవునికి ఇక్కడ వాక్యం చెప్తా ఉంది అప్పుడే మనము దేవునితో మనం సమాధానం చేయగలుగుతాం వాక్యం చేస్తేనే కదా మనం వాక్యం చేస్తేనే శుద్ధీకరింపబడతాం సమాధానం చేసుకోనికి నీతిమంతులుగా తేరగానికి అయితే దేవుడు ఇక్కడ మరి ఆయన ద్వారా మాట్లాడతాండో సంఘంతో చూడు దేవునితో మనము సమాధానం పడాలి అన్నప్పుడు మనకు విశ్వాసం గట్టి విశ్వాసం మనలో కలిగి ఉండాల కదా అప్పుడు మనము నీతి తీర్చబడతాము మరి ఇంకొక విషయం ఏంటనంటే రెండో మాట మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశ అందులో నిలిచియుండు ఎప్పుడైతే నిలుచుంటావంట దేవుని విశ్వాసం కదా ఎప్పుడైతే నీలో కళ కలిగి ఉండాలా కదా దేవుడు ఏమంటుండు మరి ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప మనము దేవుల్లో ప్రవేశిస్తాం చూడు దేవుని కృపలను ఉండాలంటే నువ్వు ఎట్లుండాలంట విశ్వాసంతో ఉన్నప్పుడే నమ్మకంగా ఉన్నప్పుడే దేవుణ్ణిలో కృపలను భద్రపరచబడతావు కదా దేవుడు చేస్తాడు ఈరోజు దేవుడు ఆ కార్యం చేస్తాడు కానీ ఒక విశ్వాసం నమ్మకం మనలో ఉండాలా ఉన్నప్పుడంటే దేవుడు ఆయన కృపలో ఈ ఈ కృప ఎందు ప్రవేశ నిలిచి ఉండుడి కదా అప్పుడే మనము నిలిచుండగలుగుతాం కానీ నీలో నియంత్రణ నువ్వు నిలిచలు ఉండలేవు ఎప్పుడు ఆయన కృపలో నిలిచుండాలంటే నియంత్రణ నువ్వు ఉండలేవు అనుదినం ఆయన కోసం మనం కనిపెడుతూ ఉంటాం ఎప్పుడు ఆయన కోసము మనము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు మనకు ఉన్నాడనే ఒక నమ్మకము మనకు విశ్వాసం పట్టుదల ఉన్నప్పుడు మనం ఆయన కృపలో మనము ప్రవేశ గలవారమై నిలిచి ఉండు అప్పుడే మనం నిలుచుండగలుగుతాం మనంతర మనము నిలుచుండే ఉండడానికి అవకాశం లేదు కదా దేవుని మహిమను గురించి ఇక్కడ నిరీక్షణ గురించి ఇంకొక విషయం మాట్లాడుతున్నాడు దేవుడు మూడోది దేవుని మహిమను గురించిన నిరీక్షను బట్టి చూడు మన నిరీక్షణ దేవుని మహిమ గురించి మనము కనిపెడతా అతి చేయచ్చున్నాము కదా దేవుడు ఏమంటుండే దేవుని మహిమను గురించి నిరీక్షను బట్టి అతి కదా దేవుని నిరీక్షణ కదా మన మహిమ దేవుని మైమంట మనకు ఒక నిరీక్షణ ఒక ఆధారంగా దేవుడు మనకు పెడతా ఆ నిరీక్షణ మనలో కలిగి ఉండాల కదా చాలా మందికి నిరీక్షణ అనేది ఉండలేకపోతుంటది కదా చివరి దినాల్లో భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురుపడినప్పుడు మనకు ఏమైపోతుంటది ఒక అవిశ్వాసం వస్తుంది కదా అప్పుడే ఒక నిరీక్షణ మనం కోల్పోతా కదా కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండు దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము కదా ఈ నిరీక్షణ ఎట్లుంటదంట మన జీవితంలో మూడో వచనం అయితే కాదు శ్రమ ఓర్పును ఓర్పును పరీక్షను పరీక్షను నిరీక్షను కలగజేయను ఎరికి శ్రమల ఎందును అతిశయ ఉందంట నిరీక్షణ కలిగి ఉండాలంటే దేవుని మహిమ మనము ఎట్లా దేవుని మహిమను గురించిన నిరీక్షణ మనము అతిశయపడాలి అంటే ఏమొస్తుందంట మనకు ఒక శ్రమ కదా ఫస్ట్ ఏమొస్తుంది శ్రమ వస్తుంది శ్రమ ఓర్పును కదా మనలు ఏముండాలంట శ్రమల ఎందు మనకు ఎట్లుండాలా ఓర్పు ఉండాలా కదా ఆ ఓర్పు మరి పరీక్షకు తీస్తా ఉంటది దారి కదా ఆ పరీక్ష మరి అది నిరీక్ష కలిగి ఉంటది చూడు ఇవన్నీ మనకు నిరీక్షణకు కలిగి ఉండాలి దేవుని పట్ల మన అతిశయ దేవుని ఎందు రాకడకు మనం గట్టిగా నిలబడి ఉండాలంటే ఇవన్నీ కంపల్సరీ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా మనము ప్రతి ఒక్కదా దేవుని ఎందు కృపలో నిలిచి ఉండాలంటే కదా ఆయనతో సమాధానం పడి ఉండాలంటే అనేకమైన మనకు అవసరం కదా విశ్వాసంగా అవసరము కదా దేవుని ఎందు కృప లేకపోతే మనము నిలబడలేము ఆయన కృపలో ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా నిలబడి ఉన్నావనుకో నేను నిరీక్షణ గట్టుకొని దేవుని గట్టిగా నిలిచినప్పుడు నీకేమై ఉంటుందంట శ్రమ కలుగుతుంది ఆ శ్రమల ఎందు నీకేముండాలా ఓర్పు ఉండాలా చాలా శ్రమలు వచ్చినప్పుడు మనం ఓర్పును కోల్పోతా ఉంటాం కదా ఆ ఓర్పు ఏది ఏ దారిగా ఉంటుందంటే దేవుని దృష్టికి పరీక్ష లాగుంటది మన జీవితంలో కదా ఆ పరీక్షను ఎగ్గినప్పుడే నీకు నిరీక్షణ కదా ఆ పరీక్షను మనం ప్రతి నిరీక్షణ లేకపోతే మనం అన్ని జీవితంలో కోల్పోయిపోతాం కదా అన్ని దిగజారిపోతాం దేవుని స్థానంలో మనము ఆయన కృపలో లేకుండా పడిపోతూ ఉంటాం కదా దేవుని అందు మనకు సమాధానం లేకుండా వెళ్ళిపోతుంది కుటుంబంలో కానీ మన శరీరంలో కానీ ప్రతి ఒక్క ఏర్పడతా ఉంటాయి అందుకే దేవుని పట్టుకొని విశ్వాసం ముందుకు మనము పరిగెత్తుతుండాల ఆయన ఎందు కదా దేవుడు మనకు పది పదకొండులో ఏమంటారు రోమాలని ఎలా ఆయన ఎందు విశ్వాసం ఉంచి సిగ్గుపడడు లేఖనము చెప్తున్నది కదా మనం ఎప్పుడు దేంట్లో కూడా సిగ్గుపడము భయపడము జడియము కానీ ఇవన్నీ మనలో కలిగి ఉండాలా గట్టి నిర్ణయాన్ని మనం కలిగి ఉండాల కదా అయితే శ్రమల ఎందు ఓర్పును ఓర్పు అందు పరిచయందు నిరీక్షను కలిగి ఉందామని ఎరిగి శ్రమలయందును అతిశయపడదాము ప్రతి ఒక్క సమయం శ్రమలయందు ఎట్లుండాలా అతిశయపడాలా గర్వపడాలా ముందుకు మనం సాగుతూ ఉండాల ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ చివరి వరకు మనం ఏం చేస్తుందంట సిగ్గుపరచదు కదా దేవుని కదా ఇక్కడ ఏమంటున్నాడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలలో కుమ్మరింపబడుచున్నది ఈ రోజు దేవుని ప్రేమ మనలో హృదయంలో కుంభరింపబడాలంటే నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు దేవుని ప్రేమను హృదయంలో కుంభరింపబడుతున్నది కదా దేవుని ఎప్పుడైతే ఈ నిరీక్షణ మనకి ఏం చేస్తుందంటే సిగ్గుపరచదు మనకు దేవుని అనుగ్రహంపడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మనకి ఏం చేస్తుందంటే హృదయంలో కుంభరింపబడుతుంది అధికం అవుతుంటుంది దేవుని ప్రేమ కదా దేవుని ప్రేమ మనలో అధికం అవుతా ఉంటది ఈ అధికం కావాలంటే ఈ శ్రమలు ఈ ఓర్పులు ఈ పరీక్షలు అన్నిట్లో మనం ఏం చేయాలా ప్రతి ముందుకు మనం పరిగెత్తుతుండాలా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా ఎన్ని ఉన్నా కూడా ఈ నిరీక్షణ పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడంట ఇది మనం ఎప్పుడు సిగ్గుపరచదు కదా సైతాన్ని అనేకమైన విషయాలలో మనల్ని కింగ కృంగతీస్తా ఉంటాడు వాళ్ళ బలహీనతను బట్టి కానీ మనం ఏం చేస్తామో దేవుడు అంటున్నాడు ఇక్కడ ఎప్పుడు కూడా నిరీక్షింపబడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏమై ఉంటాడంట సిగ్గు పరచదంటది కదా ఎప్పుడు కూడా సిగ్గు మనకు అనుగ్రహంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని ప్రేమను మన హృదయంలో ఏమవుతుంటదంట ప్రతిదినము కుమరింపబడతా ఉంటది కుమరింపబడ్డప్పుడు దేవుని అందు మనం ఎట్లా ఉంటామంట బలవంతులమై ఉంటాం ఇంకేమంటుంది ఏలై మనం ఇక బలం బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనున కొరకు చనిపోయను కదా దేవుడు ఏం చేసింటే మన కొరకు ఏమై ఉన్నాడంటే దేవుడు బలహీనమాయను కదా మనం ఎట్లా కావాలని బలవంతనం కావాలని కదా దేవుడు అందుకే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో కుమరిస్తా ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేర కాబట్టి మనం బలహీనము కాకుండా దేవుడు ముందుగానే మన కొరకు చనిపోయను బలహీనమై కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కదా మనం దేవుడు అంటున్నాడు నీతిమంతుగా తీర్చబడాలా విశ్వాసం ధర మనం బలపరచబడాల ప్రతిరోజు మనం ఏం చేయాలా విశ్వాసంతో ముందుకు పరిగెత్తాలా ఆ నీతి మనం ధరించుకున్న కాబట్టి ఆ నీతిమైన వాక్య చితం బలపరచబడ్డ కాబట్టి ఆ సమాధానముగా కలిగి ఉండకుండా మనం సమాధానంతో కలిగి ఉందాము కదా దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసం వలన కృపయందు ఆయనలో ప్రవేశం కలిగి కదా దేవుడు ఆయన కృప ఈ రోజు కాబట్టి ఈ రోజు మనం కాబట్టి దేవుడు అంటున్నాడు విశ్వాసం దారామైన కృపలో మనము ఏకంగావాల ఇంకా దేవుడు మనము ఏకంగా దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండాలా ఆ నిరీక్షను బట్టి అనేక సమస్యలు మనము ఎదుర్కోగలుగుతాము ప్రతి దాంట్లో అయితే దేవుడు మన కొరకు ఎనిమిదవ వచనం చూద్దాము అయితే దేవుడు మనను ఎనిమిదవ వచనము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు కదా దేవుడు ఏం చేస్తున్నాడంట మన తన ప్రేమను ఈ లోకంలో దేవుని ప్రేమను చూపిస్తా ఉన్నాడంట ప్రతి ఒక్క బిడ్డర పట్ల మన పట్ల కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న ఈ లోకల ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ అనుగ్రహింపబడ్డది కానీ చాలా మంది తెలుసుకోలేకపోతున్న ఆయన బలహీనత చూడు ఎప్పుడైతే నీ శరీరంలో బలహీనతల వల్ల ఆయన ప్రేమ కనుగొనలేవు కదా విశ్వాస ఎప్పుడైతే పడిపోతావో లేకుండా బలహీనమై ఆయన ప్రేమను నువ్వు చూడలేకపోతావు కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన నన్ను ప్రేమను నువ్వు వెల్లడిపరచాలి అంటే నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకోవాలి ఉండాలా దేవుడు మన కొరకు చనిపోయిండు కాబట్టి తిరిగి లేచిండు ఆయన కథ దేవుడు మనకు సమాధానం చేస్తా అంటున్నాడు కాబట్టి ఈరోజు మనము బలహీనం కాకుండా బలవంతురం కలిగి ఆయనను ప్రేమలో కథ కలిగి ఉండాలా ప్రేమను వెల్లడిపరచున్నారు ఎట్లా మనం ఇకాను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను ఇంకా మనం పాపులమీ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు మన కొరకు మన పాపం చేయకుండా ఆయన చనిపోయిడు కాబట్టి ఈ రోజును బలవంతులమై ముందుకు సాగాల ఇంకేమంటుండు తొమ్మిదవస కాబట్టి ఆయన రక్తం ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము కదా దేవుడు ఉగ్రత రానై ఉన్నది కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతి మంత్రిగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము నీతిగా తీర్చబడాలంట ఇప్పుడు దేవుడు అంటున్న ఉగ్రత నుంచి తప్పిస్తా అంటున్నాడు కాబట్టి ఈ రోజు మనం అన్ని తెలుసుకున్న రక్తంలో కడగబడ్డం నీతిమంత తీర్చబడడం కదా ప్రతి దాంట్లో ఆయన విశ్వాసం ప్రార్థించు ముందుకు పరిగెత్తుతున్నాం నిరీక్షణ కలిగి ఉందాము ప్రతి ఒక్క సమస్య కదా ప్రతి ఒక్క దాంట్లో మనకు అనేకమైన పరీక్షలు వస్తాయి కదా ప్రతి ఒక్క దాంట్లో ఊరుపు కలిగి ముందుకెళ్ళినప్పుడంట ఆయన ఉగ్రత నుంచి మనము తంపింపబడుతున్నాము కదా ఆయన కుమారుని అందు మరణ మరణ ద్వారా మనకు దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరినిశ్చయంగా రక్షింపబడదాము చూడు దేవుడు మన దేవుడు ఏం చేసింటే సమాధానము మన కొరకు చేసి పెట్టిండు సమాధాన పరచబడి మన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించత మరీ నిశ్చయంగా రక్షింపబడదాము అంతేకాదు మన ప్రభు అయిన ద్వారా మనము దేవుని అందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము కదా దేవుడు ఏమంటుండో మన సమాధాన స్థితి పొంది ఉన్నాము లేకపోతే మనకు సమాధానం లేదు దేవుడు మరణించకపోతే మనకు సమాధానం లేదు మనకు ఒక విశ్వాసమైన ప్రార్థన కలిగే వాలం వాళ్ళం కాదు దేవుడు మరి మన కొరకు చనిపోయి మరణ ద్వారా మనము దేవునితో సమాధాన పరచ ఈ రోజు కదా దేవుడు మరణం ద్వారా ఈ రోజు కూడా దేవుని ప్రేమ మనలో ఉంటే ఇవన్నీ మనము చేయగలుగుతాము ప్రతి ఆయన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వేర మనము పొంది ఉన్నాము ఆయన ప్రేమని కాబట్టి ఈ రోజు మన హృదయంలో కుర్మబ కుమ్మరింపబడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మరణ కొరకు చనిపోయిండు మన బలహీనతల కొరకే కదా ముందుగానే దేవుడు చనిపోయండు కాబట్టి మనము దేవుని మహిమల గురించి మనకు ప్రతి ఒక్క వాగ్దానము చేయబడ్డది కాబట్టి మనము ఎప్పుడు కూడా సిగ్గుపరచిన బడవలము కాదు దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు అందుకే అంటున్నాడు విత్వ నీతిమంతుడు విశ్వాసం జీవించును కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతున్నమాట విశ్వాసం మూలంగా మనము జీవించగలుగుతాము కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంత్రగా తీర్చబడి మరి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి తప్పింపబడ్డము కాబట్టి మనకు ఏ విషయంలోనైనా కూడా మనకు భయపడనికి వీలు కాబట్టి దేవుడు విశ్వాసం మూలంగా జీవించినాం కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా సమాధాన స్థితి అనేది మనకు పొంది ఉన్నాము కదా మనకు నెమ్మది కలగజేసిన దేవుడు చిన్న వాక్యం దేవుడు దీవించును గాక ఆ మెయిన్ యశు ప్రభా జీవంగల దేవ నీకే వందనాలు ప్రభ ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నాయనా అయా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా యసు ప్రభా నీకు ఇంకా విశ్వాసం ఇంకా మేము బలపరచబడాలా ప్రభావ అయానికి వంద నాలుగు ప్రభా నీరు అక్కడ సమీపంది కనుక ప్రభ ప్రతి ఒక్క దాంట్లో ఉగ్రతను తప్పిపబడాలా అయానికే వంద నాలుగు ప్రభా నిరీక్షణ కలిగి ఉండాలని ఆయన కూడా మేము కూలిపోవద్దు పడిపోవద్దు ప్రభ శ్రమలయ్యేందుగాను ఓర్పు ఎందుకని పరీక్ష ఎందుకు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో యశు ప్రభ మేము నిలకడ కడిగి నిరీక్షణ కలిగి ఉండాలా ప్రభ ఎందుకంటే ప్రభ ప్రతి దాంట్లో యేసు ప్రభ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు ప్రభ అయా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ తీర మమ్మల్ని నీ ప్రేమను యశు ప్రభ హృదయంలో కుపరింపబడుచున్నది నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా ఈరోజు మేము పరిశుద్ధాత్మ పొందినా కనుక ప్రభ నీ ప్రేమ కలిగిన్నాం నాయన అయాని సత్తనే యేసుప్రభ ముందు ఎత్తుకొని మేము ముందుకు వెళ్ళాలా ప్రభ ఇతరులకు యేసుప్రభ నీ ప్రేమను ప్రకటించాలా నాయన యేసు ప్రభ మీరు కార్యం జరిగించండి నాయన తండ్రి ఇంతవరకు వాకింత మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు మాకు సమాధాన స్థితిని తీసుకొచ్చిన దేవానికే స్తోత్రం నాయన నీ అంతే మాకు ఉంది ప్రభు నీ అందే నీ కృపలందే యేసు ప్రభ మేము నిలకల కడిగుండాల విశ్వాసం దేర దేవరా ఎలా కూడా పడిపోకుండా సహాయపడండి నా ప్రభు ఏసీవంగల దేవానికి వందనాలు వాకి చేత ఇంకా ఏసుప్రభ మరమల చేత మీరు మాతో మాట్లాడండి ఏసుప్రభ ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడైండి దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క దాంట్లో తోడయండి మనీ ఏసుకు సం వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి బ్రదర్ రెగ్యులర్ గా చేస్తే ప్రార్థనాంశాలు రామచంద్రన్ బ్రదర్ మంచిగా అన్నం తినాల నోరు దేవుడు ముట్టి స్వస్థపరచాల అలాగే సహోదరుడు భీమన్న అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు కాబట్టి దేవుడు ఆయనని ముట్టి స్వస్థపరచాల వాళ్ళ కుటుంబం మొత్తం రక్షింపబడలాగా ప్రార్థించండి అలాగే సురేష్ బ్రదరు ఐసీయూలో అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనని స్వస్థపరచాల మీ అందరికీ విషయం ఏంటంటే ఒక చిన్న పాప గురించి చెప్పినాను కదా లాస్ట్ వీక్ లో అయితే ఈ రోజు ఈ రోజు కాదు నిన్న పాపకి ఆపరేషన్ జరిగిందంట ఇప్పుడు పాప మంచిగా ఆరోగ్యంగా ఉందంట మీరు అందరూ ప్రార్థించినారు దేవుడు పాప పట్ల గొప్ప కార్యం చేసింది బ్రదర్ ఆ పాప ఇప్పుడు హాస్పిటల్లోనే గుంటూరులో ఉన్నారు ఈరోజు అదేదో సర్జరీ జరిగిందంట అంతా ఇప్పుడు పాపకి కీడు లేకుండా మరణగాండం ఏం లేదంట ఆరోగ్యం అంతా మంచిగానే ఉందని వైద్యులు చెప్పండ్రంట కుటుంబ సభ్యులకి కాబట్టి ఇంకా ఆ పాప తొందరగా అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు ఇంటికి కూడా ఆ పాప గురించి ప్రార్థించండి అలాగే సుగునమ్మ సిస్టరు బాగా షుగర్ తో బాధపడుతుంది బాగా బ్లడ్ ఆమెకు తక్కువ ఉందంట బాగా ఆమెకి నడువులు నెప్పు బోన్స్ ఏదో అరిగిపోయినాయి చెప్పారంట కాబట్టి దేవుడు ఆమెను స్వస్థపరచాలా ఆమె కూడా రక్షణ పొందాలా అలాగే ప్రేమలతా ఫ్యామిలీ వాళ్ళ కుటుంబము వైరల్ ఫీవర్ తో సఫర్ అవుతున్నారు వాళ్ళ హస్బెండ్ వీరాంజనేయులు అలాగే డాటరుకు వచ్చి ప్రేమ అనే వీళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు వైరల్ ఫీవర్ తో దేవుడు స్వస్థపరచాల అలాగే రేణుకా సిస్టర్ కి మనోజ్ బ్రదర్ కి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలా అలాగే స్వరాజన్నకి రూపా బ్రదర్ వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండాలా అబ్రహాం అనే బ్రదర్ వివాహం గురించి రేపు వాళ్ళ పెద్దలతో మాట్లాడడానికి ఈ రోజు వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతున్నారు బ్రదర్ దేవుని చెత్త ఆయన వివాహ విషయంలో దేవుడిని నడిపించాలా ఇవే ప్రార్థనా అంశాలు బ్రదర్ అలాగే కావ్య సిస్టర్ కుటుంబం కూడా మంచిగా రక్షణ పొందాలా తను కూడా ఇంకా ఆత్మీయంగా బలపడాలా బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాల కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరము దేవుడికి చాలా బ్రదర్ ఈ ప్రార్థనా అంశాల గురించి ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థించండి నేను కూడా చేస్తున్నాను పరిశుద్ధుడు తండ్రి ఇస్రాయలీల దేవానికి వందనాలు అబ్రహం ఇస్తాకు యాకప్ల దేవానికి వందనాలు తండ్రి అంతవరంగ మమ్మల్ని యూధులు ఇస్రాయేలీలుగాను ఈ రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేర్చుకున్న ప్రేమ స్వరూపి ఇవి కరుణ సంపన్నుడువు దయా దాక్షిణ్యుడు ప్రభా నాయన నీకు వందనాలు ఇదిగో ప్రభ ఈ రాత్రికాల సమయం ఉందో తండ్రి ఈ రీతిగా నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని నిలబెట్టినందుకు ప్రభ నీకు ఎంతగానో నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభ పాటల ద్వారా మీరు మహిమ పొందినారు తండ్రి వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా అలాగే ప్రభ మా ప్రార్థన ప్రతి విజ్ఞాపన దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అన్నావు ప్రభ ఆ వాక్యం నమ్మదగినది ఆ వాక్యాన్ని విశ్వసించి ప్రభ అనుదినం ప్రభ ప్రతిదినం నీ సన్నిధిలో తాడి నాయన మేము మొరపెడుతున్నాం ప్రభ నాయన దానిని బట్టి మీకు ఎంతగానో వందనాలు అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభ అవును ప్రభా ఎలాంటి శ్రమ కలిగినా మేము పడిపోకుండా ప్రభా ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యం తెచ్చుకొని అన్నావు ప్రభా కాబట్టి ప్రభా నువ్వే మాకు సహాయకుడవు నాయన ఆశ్రయ దుర్గము రక్షణ శృంగము ప్రభా కాబట్టి నీ వాక్యం వినటం తండ్రి మాలో విశ్వాసము నాయన బలపడుతుంది ప్రభా నాయన నీ యొక్క వాక్య మేము నడుచుకున్నప్పుడే ప్రభా నాయన మేము ఏ విషయంలో కూడా ప్రభా మాకు కలిగిన పరిస్థితులు చూసి మేము భయపడం ప్రభ నాయన ఎందుకంటే నమ్ముటం నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే అని చెప్పిన ప్రభ కాబట్టి మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న ప్రభావ కాబట్టే ప్రభానాయన తండ్రి మేముంటున్న దినములు భయంకరమైన దినములు దుర్దినములు ప్రభాన ఆయన మీరు రాకడ దినములలో మేము ఉంటున్నాం ప్రభ నాయన ఏ దినమున్నా ఏ మీరు వస్తారో తెలియదు కనుక ప్రభ మమ్మల్ని మెలుకుగా ఉండమన్నవ్వు తండ్రి వాక్యంలో నాయన నిలకడగా ఉన్నావు విశ్వాసం కలిగి ఉండమన్నావు ప్రభ కాబట్టి ప్రభ నా అనుదినం ప్రభ బిడ్డల ద్వారా ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభ ఆ రీతిగానే ఈ రోజు కూడా మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఎలాంటి శ్రమలు కలిగిన ఎలాంటి ఇరుకు ఇబ్బందులు కలిగిన ఎలాంటి స్థితుల మేమున్నా మమ్మల్ని పిలుచుకున్న దేవుడు నువ్వు నమ్మదగిన కాబట్టి మా విశ్వాసాన్ని తండ్రి నీ వైపు మేము కొనసాగించుకోలేగినా సహాయపడండి ఏ విషయంలో అనుమానాలు సందేహాలు అభ్యంతరాలు ఎలాంటి పిరిగితనం కలిగిన ఆత్మను మేము మాకు ఇవ్వలేదు ప్రభ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం ఆత్మనే ఇచ్చును కానీ పిరికి ఆత్మను నువ్వు మాకు ఇవ్వలేదు కాబట్టి అలాంటి ఆత్మను కలిగి ఉన్న మాలో ఉన్న దేవుడు నువ్వు బలవంతుడవు ప్రభాణ అయినా కాబట్టి ప్రభాణ అయినా మేము ఏ విషయంలో కూడా భయపడకుండా తండ్రి నిబ్బరము కలిగి ప్రతి విషయంలో ప్రభానైనా మేము స్థుతించాలా ఆరాధించాలా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ శిల్వ ఎత్తుకొని నిన్ను వెంబడించాలా అనేకులను ప్రభా నీ రక్షణలోకి మేము నడిపించాలా ప్రభా ఆ రీతిగా ఈ లోకంలో మేము బ్రతుకు దినములంతా నీ కొరకు సత్యముల గురించి మీరు సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి పంపబడినవన్న అవుతాండి ఆ రీతిగా మేము కూడా నీ సత్యం ని మేము ధైర్యంగా సకల జనుల ఎత్తుట మేము ప్రకటించాలా ప్రభ ఆ రీతిగా మీరు మాకు సహాయపడండి అలాగే ప్రభా రామచంద్రన్ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తుండగా ఆ బ్రదర్ ని మీరు ముట్టండి ఆ నోటిని ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభ ఆయన ఆయన అన్నం తిరుటకు మంచిగా మీరే కృప చూపించండి ఆ యొక్క డ్రింకింగ్ అలవాట్ల నుంచి ఆ యొక్క డిమైండ్ స్పిరిట్లను ఏసుక్రీస్తు నామంలో గద్దిస్తున్నాం వాటి అన్నిటి నుంచి ఆయనకి విడుదల ఏసుక్రీస్తు నామంలో ప్రకటిస్తున్నాం ప్రాభ సంపూర్ణంగా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి ఆయనని ఆయన భార్యని కుటుంబం మొత్తం ఆయన మీ రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఒకవేళ వాళ్ళు పాపం చేసిన వాళ్ళైతే వాళ్ళ పాపములను క్షమించమని తండ్రి వాళ్ళ వాళ్ళ పక్షాన మేము ఒప్పుకుంటున్నాం ప్రాభ కనికరించండి కృప చూపించండి ఆ కుటుంబాన్ని ఆదరించండి ఆయన తండ్రి అలాగే ప్రభాన్ ఆయన తండ్రి సహోదరుడు భీమన్న అనే బ్రదర్ కూడా కిడ్నీ సమస్యతో ఆయన ఎంతగానో సఫర్ అవుతున్నాడు ప్రభాణ ఆయన తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ఉంది ప్రభా ఆయన ఆ గాయమైన అస్తములు ప్రభా ఆయన కిడ్నీని ముట్టండి తాకండి ఏసుక్రీస్తు నామంలో ఆ కిడ్నీని ఆయన రీస్టోరేషన్ ఏసుక్రీస్తు నామంలో అవునుగాక ప్రభాణ ఆయన సంపూర్ణంగా తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు ఆయనకున్న ప్రభ ప్రతి ప్రతి కీడు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబం మొత్తం రక్షణ పొందులాగిన మారు మనసు మీ తట్టు తిరుగులాగునా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే సురేష్ బ్రదర్ ఆయన ఆయన ఐసీయూ నుంచి విడిపించండి ఆయనను ముట్టండి తాకండి స్వస్థపరచండి కుటుంబ సభ్యులందరినీ మీరు బలపరచండి ప్రతి ఒక్కరిని విశ్వాసంలో స్థిరపరచండి ఎలాంటివి మాకు కలిగినా కానీ ప్రభ నాయన మీ చెయ్యి విడవకుండా నాయనా మీ అందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి నిరీక్షణ కలిగి సహాయపడండి సహోదరుడిని ముట్టి తాకి స్వస్థపరచమని మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సుగునమ్మ సిస్టర్ కూడా ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ యొక్క డయాబెటీస్ నుంచి ఆయన మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఎక్కడైతే బోన్ అరిగిపోయిందో నాయన ఏసుక్రీస్తు నామంలో తండ్రి ఆ బోన్ లోని జీవం వచ్చి కలుగునుగాక ప్రభ నాయన సంపూర్ణ రీస్టోరేషన్ ఆ బోన్ కి కలుగునుగాక ప్రభ అరీతిగా ప్రభ సిస్టర్ పాపంలో చేసి క్షమించండి ఆయన మీ రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభ ఆయన ఆ కుటుంబం ఎంతగానో కృంగిపోయింది ప్రభ నైనా కృంగదేవి వాడు నేనే లేవనెత్తువాడు నేనే అన్నావు ప్రభ ఆ రీతిగానే ప్రభ ఆ కుటుంబం పట్ల మీకు కనికరం చూపించి కృప చూపించి ఆ కుటుంబాన్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే తన కుమార్తె మంజుల సిస్టర్ తన భర్త పట్ల ఎంతో ఆశ కలిగి ఉంది ప్రభనైనా ఎంతో దుఃఖంతో ఉంది ప్రభనైనా అయినా తండ్రి కాబట్టి ఆ సిస్టర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తన భర్తను మార్చండి తన భర్త తండ్రి తన భార్య దగ్గరకు రావాలా ఆ రీతిగా ఆ సిస్టర్ పట్ల మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తన భర్త మనసుని మార్చమని తన భర్త ఆలోచనలు తలంపుల హృదయాన్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే ప్రభా నైనా గొప్ప దేవాన్ని వందనాలి ప్రేమలత ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థిస్తుండగా వీరాంజనేయుల బ్రదర్ ని మీరు ముట్టండి తాకండి ఆ యొక్క ఫీవర్ నుంచి స్వస్థపరచండి అలాగే ప్రేమ సిస్టర్ ని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఆ కుటుంబాన్ని కూడా మీ కృపలో భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే రేణుకా సిస్టర్ ని ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాయన కుటుంబంలోని పరలోక శాంతి సమాధానం నెమ్మది ఏసుక్రీస్తునామంలో కలుగునుగాక అలాగే మనోజ్ బ్రదర్ ని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రాభ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వెళ్ళే ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి అలాగే స్వరాజ్ బ్రదర్ కి రూపాస్ కూడా నాయన మీరు తోడుగా ఉండండి ఇంటర్వ్యూలో ప్రభావ మీరే గొప్ప విజయం ఘన అనుగ్రహించండి ప్రభా నాయన తండ్రి నాయన వెళ్ళే ప్రతి ఇంటర్వ్యూలో ప్రాభ నాయన మీరే జ్ఞానం అనుగ్రహించండి ప్రతి ఇంటర్వ్యూలో ప్రాభ మీరే తోడుగా సహకారిగా ఉండండి ప్రభా నేను మీ చెత్త ప్రకారంగా శ్రేష్టమైన ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ కావే సిస్టర్ ఇంకా మీరు ముట్టండి తాకండి ప్రతి ఆలోచనలు తలంపులకు నైన్ ఏసుక్రీస్తు నామంలోని పరలోకపు శాంతి సమాధానం నెమ్మది కలుగును గాక ప్రభ సిస్టర్ని ఇంకా వాక్యంలో బలపరచండి స్థిరపరచండి ప్రభ తన జీవితంలో ఎన్ని ఎదురైనా కానీ వాటి అన్నిటిని ఎదుర్కొనే ఒక గొప్ప క్రీస్తుల సైనికురాలుగా ఆమెను మీరు మార్చండి ఆమె ఆలోచనలు తలంపులు అన్నిటిని మీరు స్వస్థపరచండి ప్రాభ తన భర్తను తన కుటుంబ సభ్యులు మీరు రక్షణ మార్గంలోకి నడిపించండి సిస్టర్ని ఇంకా ఆత్మీయంగా మీరు బలపరచండి నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించండి కుటుంబంలో ఉన్న ప్రతి అవసతలు అక్కరతలు నైనా మీ క్రీస్తు మహిమ ధైశ్వర్యంలో తండ్రి తీర్చండి అలాగే తన ముగ్గురు ఇద్దరు ముగ్గురు బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభావ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని వాళ్ళ కుటుంబాల మీరు జ్ఞాపం చేసుకోండి ప్రతి కుటుంబంలో మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది ఏసు క్రీస్తు నామంలో కలుగునుగాక ప్రతి ఒక్కరి ఇరుకులు ఇబ్బందులు అవస్థతలు అక్కర్లు ఎరిగిన దేవుడో మీరు ప్రార్థించక మునిపే మీ అవసరం నాకు ఎరిగిన సెలవించిన దేవుడో ప్రభ కాబట్టి ప్రతి కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరము మీ క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ఈ రాత్రి కాలం మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోద్రం పరిశుద్ధరామయమల రాజా నీకు వందనాలు ఏసు రజా నీకి స్తోధరం దేవా ఏసుక్రిస్ రజా నీకు వందనాలు తండ్రి మరి ఇక్కడ నీ నానిద్దరు అక్కడ మీరు ఉంటాను దేవ మన్ని నాపాటి కూడినం దేవా దినమంత కాచి కాపాడి సజీవ లేఖలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు తండ్రి ఏసుక్రిస్ రజా నెక్కి దేవా మరి ఇప్పటిక వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన దేవా నీకు వందనాలు దేవానికి స్తోత్రం దేవా యేసుకృష్ణానికి వందనాలు తండ్రి ముఖ్యంగా సురేష్ బ్రదర్ని ముట్టి తాకి స్వస్థపరచండి దేవా అప్పుడే మీరు లేవనెత్తి నీ సాక్షిగా నిలబెట్టి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా రామచంద్ర బ్రదర్ని కూడా ముట్టండి అక్క నూరుని ముట్టండి దేవా మీరే స్వస్థపరచండి విడుదల దయచండి దేవా సమాధానం మీద ఆ గృహానికి దయించండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఆ కుటుంబాన్ని దేవా కేసు రాజక చిన్న పాపకు మరే ఆపరేషన్ అయిందంట దేవా దివా మర డిశ్చార్జ్ అయ్యి దేవా బిడ్డను కూడా ముట్టిని తాకి స్వస్థపరిచి దేవా స్వస్థపరిచిన దేవానికి వందనాలు దేవాని ఎక్కిస్తూదరం దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవాన్ని ఎక్కిస్తూద్రం దేవా మరి ఇంకో బ్రదర్ ని ముట్టండి ఆ కిడ్నీని ముట్టి తాకండి స్వస్థపరచండి విడుదల దయించండి దేవా ప్రత్యేక శోధనలు అడ్డుల ఆటంకాలు తొలగించి ఆ కుటుంబాన్ని రక్షించుకొని ఇలా అక్కడ దేవా దేవ ఏశ్వజానికి ఇస్తూ ఉదరం మరి ఇంకొక ఆంటిని కూడా ముట్టండి దేవ అక్కడ దేవానికి ఇస్తూ ఉదరం ముట్టి దేవ ముట్టి తాకి స్వస్థపరచండి తన బిడ్డ జీవితంలో కూడా కూతురు జీవితంలో కూడా కార్యం చెరిగించండి తన భర్త సంపూర్ణంగా మారాలి యేసునామలో మీరే కార్యం చెరిగించండి దేవా ఏ స్తోత్రం దేవా ఏసుకృష్ సహజానికి వందనాలు తండీ మీరే ఆత్మకార్యం చెరిగించి దేవా ఆ కుటుంబాల సమాధానం మీరు దయచేసి దేవ శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబాన్ని మీరు కట్టండి దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవని రాకడ సిద్ధపరచుకోండి దేవా బెన్ని బ్రదర్ను కూడా ముట్టండి దేవా దేవానికి స్తోత్రం దేవా అప్పుడని దేవా నికు తన ముఖ్యంగా స్వస్థపరిచిన దేవానికి వందనానికి ముందు ఇంకా స్వస్థ దేవా మీరే కార్యం జరిగించండి దేవ ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ శుక్ర సజానికి దివా మీరే ఆత్మకార్యం జరిగించండి దేవానికి వందనాలు తండీ ప్రతిక శోధనలు అడ్డుల తొలగించండి దేవానికి ఇస్తూ ఉదయం ముఖ్యంగా రూపజ్ బ్రదర్ కూడా ముట్టండి దేవా అప్పుడప్పుడు మంచి జాబ్ రావాలి మీరే కార్యం జరిగించి సిస్టర్ ని తన బాబుని ముట్టండి దేవా కుటుంబంలో సమాధానం మీరు దయచేసి దేవా జాబ్ విషయంలో మీరే కార్యం జరిగించి దేవా సేవలో వాడుకొని నామానికి మహిమ తెచ్చుకోండి స్వరాజ్ బ్రద్ సిస్టర్ని కూడా ముట్టండి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దయించండి ఆ బ్రదర్ కూడా జాబ్ మంచి జాబ్ రావాలి మీరే కార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకుని దేవా ఏసు రాజానికి స్తోద్రం దేవాసు రాజానికి వందన ముట్టండి దేవా దేవ అడ్డకున్న ప్రతి తనంపులు కొట్టి వేసి తనపులు సేవలో వాడబడాలి తన భర్తను కూడా ముట్టండి దేవా ఏశ్వజానికి వందనాల తండ్రి అప్పుడకి కూడా మార్మల్ సంక్షణ దండి దేవానికి ఇస్తున్నాం దేవా ఇచ్చిన సంతానం ముట్టండి వాళ్ళకు మంచి జ్ఞానం దండి దేవా ప్రత్యేక శోధనలు అడ్డులు అడ్డంకాలు తొలగించి అందరం ముందుని సాక్షిగా నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా మరి ఏ సజానికి ఇస్తూ ఉద్రం మరి కేబీపీఎంలో ఉన్న తాకండి వాళ్ళకున్న ప్రత్యేక సమస్యల నుంచి విడుదల తెచ్చండి ప్రతిక బిడ్డలను మీరు రక్షించుకొని సేవలో వాడుకొని నీకురుకుల భద్రపరచుకొని నిన్న నామానికి మహిమ తెచ్చుకోమని ఐస్ కృష్ణాం తండ్రి ఆమెను స్తోత్రం పరిశుద్ధం రాజ్యానికి వందనాలు సుప్రభానికే స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ నీకు వందనాలైనా ఇచ్చిన సమయం బట్టి నీకు దినమంతా రాత్రంతా పగలంతా మమ్మల్ని కాచి కాపన్న తండ్రి బంగారు పాదములకు వేవేలా స్తోత్రాన్ని ఇందరో గతించిన లేవా మమ్మల్ని మాత్రమే సజీవ లెక్కలో లెక్కించడంబట్టి నీకు ముందనల్ అయినా ఇది కూడా ప్రాధాన్యాల పెద్ద అంశాన్ని నెరవేర్చుతండి పెద్ద ఒక అంశం కి విజయం దచ్చింది మరి దేవానికి స్తోత్రం ఉన్న మీ ఆత్మకరణవి మరి సుప్రభానికి ఇస్తూ ఇంకో బ్రదర్ నోరు ముట్టి తాకి స్వస్థ పచ్చిదేవా దేవాన్ని నోరులో జీవం పండుదేవా మరి ఆకలి అరుగుదల కూడా దింది సమాధానం శాంతి దిందేవా ఇంకో సిస్టర్ కూడా ముట్టని తండ్రి సుప్రభ దేవా ఇంకో అమ్మని కూడా ముట్టని తన నొప్పి తీసుకుంది దేవానికి గాయప ముట్టి తాకి స్వస్థ పచ్చితండి బెన్ని బెదిన ముట్టలుకున్న గాయని తీసుకుండా దేవా నీ గాయ పని నష్టంతో ముట్టి తాకి స్వస్థ పచ్చిన ఆయన నీకు వందనని రామచంద్ర బేదను కూడా ముట్టినైనా మరి స్వరాజ్ బేద మీరే సహాయం చేయండి తండ్రి మీరే ఆత్మకార్యం మీ ప్రతి నీ పట్ల పెడుతున్నాం దేవా నీ పాదరికి చేరాలనుకున్నాం తండ్రి సుప్రభ నువ్వు కార్యం నెరవేర్చని నమ్ముచ్చు తండ్రి సుప్రభ నీకు వందనాలైనా మీరే ఆత్మకార్యం జరిగింది నీ నామానికి మహిమా ఘనతా ప్రభు అందించుక దేవ గొప్ప సాక్షేమం నిలబెట్టుకున్నాయన దేవ ఎందరో నశించి కుదురు దేవ సుప్రభ మరి అయితే చిన్న మంద మేము కొడుకున్న మధ్య నీ కృపనే తండ్రి సు ప్రభా నీ లేమునైనా దేవా మీరే కార్యం జరించి దేవా నామానికి మధ్య ముఖ్యంగా చిన్న పాపకి మంచి ఆరోగ్యం ఇచ్చి మా బిడ్డకి నీ సాక్షి నిలబెట్టుకున్నందుకు నీ మరి డాక్టర్ల కన్నా మీరు పరమ దేవా బిడ్డకి డిశార్జ్ అయిపోవాలి మరి దేవా ఇంకా సంపూర్ణ బ్రద ఇచ్చి నామానికి మహిమ తెచ్చుకొని తండ్రి సు ప్రభానికి వందనలైనా నీరే ఇంకో సిస్టర్ బ్రద భర్త కూడా మారాలి దేవా కుటుంబంతో నీ సేవలో ముద్రించి నీ నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకొని తండ్రి సు ప్రభానికి మీరే ఆత్మకార్యం జరించి దేవాన్ని నామానికి మహిమ తెచ్చుకున్నారు ఎదుగు అనేసి ఈ కేబి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యం మన కుటుంబంలో ప్రతి ఒక్క అవసరాన్ని మహిమ నామానికి మహిమ ఘనత తెచ్చుకునే మా కుటుంబం రాధిస్తుందేవా దేవాలను అందరూ రక్షణ పొందుకోవాలి ఇంకా వాక్యం ఎదగలని వాక్యం అవలంబించుకోవాలి శిలో చట్టను మరుగుపరచుకోలేదే ప్రతి ఒక్క దేవా ఇంకా లోతు వెళ్ళిపోవాలి దేవా మరి ఏ సు నామము దేవా మీరే సహాయించే గొప్ప వంద సెట్ కలిసి జరిగించదండ్రి దేవాన్ని సాధ్యం అంటూ ఏది సమస్తము సాధ్యమే దేవా విశ్వాసంలో మరియు మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనైనా విశ్వాసం కలిగి ఉంటే సమస్తము సాధ్యమైన దేవ మరి సుస్థిరధార మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనైనా సుప్రభానికి స్తోత్రం దేవ మీరే ఆత్మకారం చేయంకరంగా ఉండేవా మమ్మల్ని మాత్రం చిన్న మందగా ప్రతి రోజు ఈ ఈ లైఫ్ లో మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి నీకు వందనైనా సుప్రభ రాధనలేకేందర దేవ ఆత్మను నశించిపోతు దేవ సుప్రభ ప్రతి ఒక్క ఆత్మను రక్షించండి దేవని నామానికి మహిమ ఘనత తెచ్చుకుని తండ్రి సుప్రభ ఇచ్చిన సమయం బట్టి నీకుందని సుప్రభ ప్రతి ఒక్క అంశకి విజయం మాకు దయచేయండి దేవాని నామానికి మహిమ తెచ్చుకుందివా ముఖ్యంగా సుప్రభ అందుచేత ప్రాధాన్యం చేసి అడుగు చిన్న వాటి ఇల్లాను మీరు పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడే మీ కళను మీతో చెబుతున్న అందరి పట్ల నెరవేర్చి మా పట్ల నెరవేర్చి ఈ సాక్షి కూడా ప్రతి రోజుల్లో మమ్మల్ని లైవ్ ద్వారా మని ఈ వియం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి చెల్లించుకుంటూ ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరైన ఏసున్నామని అడిగెడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రజల పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా సర్వోన్నతుడా మహోన్నతుడ గొప్ప దేవ బలమైన దేవుడు శక్తివంతుడమైన దేవుడు తండ్రి నేను సుతించి ఆరాధించడాకు ప్రభావ మాకిచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం లేక కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు ప్రభ ప్రతిదినం మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి ఈ రీతిగా కూడుకుని ప్రభ నేను మహిమపరచుటకు మాకు ఇచ్చిన అవకాశం కొరకై నీకు వందనాలు చేస్తున్నాం గనుడమైన దేవుడవు ప్రభ అతండి సర్వోన్నత నీకు సర్వం స్వాధీనంలో ఉంది ప్రభ ప్రతి కార్యం నీ ప్రభ చేయవాడవు నీకు అసాధ్యం ఏది లేదు నాయన సమస్తూ సాధ్యపరచు దేవుడవు ప్రభా న తండ్రి ప్రతి బిడ్డ విశ్వాసంను బలపరచండి మీ యొక్క విశ్వాసతలోకి నడిపించండి మా యొక్క నమ్మకంను ప్రభ బలపరచండి ఏసయ్య పరిశుద్ధమైన అగ్నిచేత ప్రతి ఒక్క బిడ్డను మీరు ముద్రించండి మేము చేస్తున్న ప్రతి విజ్ఞాపనను ప్రభానతను మీరు ఆలకిస్తున్నందుకు ప్రభ కార్యం జరిగిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం మరి గ్రూప్ల ప్రభ విశేషంగా నతండ్రి రామచంద్ర గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ మరి నోటితోటి తినలేకపోతున్నాడు ప్రభ మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేయండి ఆహారం తినటకు ప్రభ బలపరచబడటకు సహాయం చేయండి నా తండ్రి మరి కావ్యశిస్తుల గురించి ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డను బలపరచండి ఉజ్జీవంతో నింపడినయన యొక్క వాక్యం చేత బలపరచండి ప్రభ నా తండ్రి పరిశుద్ధాత్మ అగ్ని చేత ది కుటుంబం అందరినీ ప్రభా మీ గాయపడిన హస్తంలోకి అతని నడిపించండి బిడ్డలను ఉజ్జీవంలోకి నడిపించండి ఉన్నత స్థితిలోనికి మంచి చదువులు జ్ఞానం సంపాదించుకుంటే కృప చూపించండి అంత తండ్రి ప్రభ మరి రూప బ్రదర్ గురించి స్వరాజ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన గొప్ప కారుమి చేసే దేవుడు ప్రభ నతండ్రి సర్వంను ప్రభా నతండ్రి మీకు స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు ప్రతి ప్రతి ప్రతి ఇంటర్వ్యూలో నతండ్రి కావాల్సిన జ్ఞానం దయచేయండి ఎక్కడ మీరు అతండ్రి డోర్స్ ఓపెన్ చేసినారో బిడ్డలను అక్కడికి నడిపించండి ప్రభా నీ శోధనలు పడకుండా సరైన రీతిలో నతండి ఉద్యోగం చేసుకున్నటువంటి ప్రభా మంచి అవకాశం మీరు దయచేయండి నా తండ్రి ప్రభ సాక్షులు బలవ నిలబెట్టండి నా తండ్రి కృప చూపించండి కనికరించండి నా తండ్రి ప్రతి విషయంలో నీకు కృతజ్ఞత అస్వతులు చెల్లించుకుంటున్నాం నాయన నా తండ్రి మనోజ్ ముట్టండి వారి కొట్టి మమ్మల్ని నా తండ్రి బలపరచండి నా తండ్రికి కావాల్సిన ఆరోగ్యం దాయి చేయండి ఎస్ఆర్ తండ్రి మరియు సుష్మిత సిస్టర్ పాపని మరి ఆపరేషన్ తర్వాత ప్రభ సక్సెస్ఫుల్ గా మీరు ఆ బిడ్డను జీవింప చేస్తున్నారు నీకు వదనాలు ప్రభా అదే విధంగా నా తండ్రి బిడ్డ సురక్షితంగా ఇంటికి చేర్చకు డిశ్చార్జ్ కావడానికి కృప చూపించండి బలపరచండి బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేసి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడండి నా ప్రభా బుట్టినందుకు వందనాలైన నా తండ్రి మరి షోల్డర్ పెయిన్ ప్రభావం పూర్తిగా తీసివేసినందుకు నీకు వందనాలు ప్రభా బిడ్డను బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ఆ పూర్తిగా హతుక్కొని ప్రభ నా సక్సెస్ఫుల్ గా వాడు నా ప్రభా మరి కాలేజ్కి వెళ్ళటానికి ఎగ్జామ్స్ రాయటానికి ప్రతి విధమైన అనుకూలతను మీరు దాయి చేయండి ఆటంక పర్సన ప్రతి విధమైన అంధకార శక్తులను ఏ సు బంధిస్తున్నాను నా ప్రభున కృప చూపించేవాడు ప్రేమలత సిస్టర్ విషయంలో కుటుంబంలో ప్రభులత ఆ వైరల్ ఫీవర్ ని కంప్లీట్ గా నా తండ్రి రూపం మాపండి తండ్రి ఏసయా మీ శక్తిని అక్కడ నింపండి ప్రభావ పరిశుద్ధ ఆత్మశక్తి చేత బిడ్డల నందరిని బలపరచండి ఏస పరిశుద్ధమైన కార్యములు ప్రతి గృహంలో జరిగించండి నా ఇంకా కుటుంబంలో ఎవరెవరైతే సురేష్ బ్రదర్లు వచ్చి ప్రార్థిస్తున్నాం నాయన కిడ్నీ సమస్యను మీరు ముట్టండి తండ్రి ప్రతి అవయవమును తండ్రి ముట్టువాడవు నీవే ఎందుకంటే మమ్మల్ని నిర్మించిన వాడవు చేతులతో మమ్మల్ని రూపొందించినప్పుడు నా మేము ఏమై ఉన్నామో సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి మాలోని లోపములు ప్రభ ఏ ఎలాంటి బలహీనతలు ఏ విధకమైన నా తండ్రి మరి రోగములు ఉన్నా కూడా ప్రభ ప్రతిదీ నీకు తీట కనబడుతుంది నాయన ప్రతి విషయంలో మీరు కార్యం జరిగించండి సమస్త కార్యములకు ప్రభ నా తండ్రి మీరే ఘనత వహించండి సమస్త మహిమ మీకు మాత్రమే చెందాలని ఆయన ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ప్రభ గొప్ప కారాలు జరిగించండి ఎలాంటి నతండ్రి చీకటి అంధకార శక్తులు మా జీవితాలను ఎలడానికి వీలు లేదు ప్రభ నీకు కృపల ప్రతి బిడిని బాలపరిచింది అగ్ని చేత ప్రతి ఒక్క బిడిని అభిషేకించండి పరిశుద్ధ అగ్నిలో కూడా ప్రభా బిడ్డలందరూ బాప్తిస్మం పొందాల పరిశుద్ధ ఆత్మ చేత పొందిన బిడ్డలందరూ అగ్ని కూడా బాప్తిస్మం పొందాలా నా తండ్రి రూపాంతరంలోకి మార్చబడాలా కృపలు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్క సాక్షిని దీవించండి ప్రతి ఒక్క బిడ జీవితంలో ఇంకా గొప్ప కార్యంలో ఊహి అడిగి ఊహించిన దానికన్నా కూడా అధికంగా చేయి దేవుడవు నా తండ్రి బలమైన దేవుడవు నా దేవుడు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని సిగ్గుపరచని ఏవో మమ్మల్ని ఉన్నత స్థితిలో తల ఎత్తుకొని నిలబడే రీతిగా మమ్మల్ని నిలబెట్టేవాడవు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏర్పరచబడిన ఇయో అంశము రాజక రాజులు గాను యాదకులు గాను నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు పరిశుద్ధ ఆత్మచేతను నడిపించమని ప్రతి విధమైన అంధకార శక్తులపైన మాకు ఇచ్చిన విజయం బట్టి నీకు మదనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావంలు మీ పరిశుద్ధ నామానికి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి రూపాస్ బ్రదర్ ప్రార్థించండి బ్రదర్ ప్రెసరా బ్రదర్ ప్రార్థించండి బ్రదర్ ఇది రెగ్యులర్ రెగ్యులర్ పేర బ్రదర్ ఏమన్నా అంశమా బ్రదర్ రెగ్యులర్ పేర్ అంశం మీద ప్రార్థన చేయాల అంశం మీద అంటే అక్క వాక్యం చెప్పింది మీరు జాయిన్ అయ్యారు కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి బ్రదర్ చెప్తాను రామచంద్రన్ బ్రదర్ ఆయనను దేవుడు ఆయన అన్నం తినలేకపోతున్నాడు కాబట్టి దేవుడు ఆయన నోరుని ముట్టాలా స్వస్థపరచాలా అలాగే సహోదరుడు భీమన్ అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు దేవుడు ఆయనను కూడా ముట్టి స్వస్థపరచాల కుటుంబం అంతా రక్షణ పొందాలా అలాగే సురేష్ బ్రదర్ అనే సహోదరుడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు దేవుడు కూడా ఆయన అనారోగ్యం నుంచి విడిపించాలా స్వస్థపరచాలా కుటుంబ సభ్యులందరూ ఎలాంటి విషయాలు భయపడకుండా ధైర్యంగా ఉండలాగినా దేవుడు ఆ కుటుంబానికి తోడుగా ఉండాలా అలాగే సుగునమ్మ సిస్టర్ కూడా షుగర్ తో బాధపడుతుంది ఆమెకి బాగా బ్లడ్ తక్కువ ఉందంట అలాగే బోన్స్ బాగా అరిగిపోయినాయని చెప్పారంట దేవుడు ఆమెను స్వస్థపరచాలా ఆమె కుమార్తె విషయంలో మంజుల సిస్టర్ మీకు తెలుసు కదా ఆమె భర్త కూడా మహిళ తన భర్త కూడా కొంచెం అక్రమ సంబంధం కలిగి ఉన్నాడంట కాబట్టి తన భార్య దగ్గరికి రావాలా ఆ కుటుంబాన్ని దేవుడు సమాధానం అనుగ్రహించాలని ప్రార్థించాను బ్రదర్ అలాగే ప్రేమలత ఫ్యామిలీ కూడా వైరల్ ఫీవర్ తో సఫర్ అవుతుంది దేవుడు వాళ్ళను కూడా ముట్టి స్వస్థపరచాల బ్రదర్ ఇంకా స్వరాజన్న గురించి మీ గురించి జాబ్స్ గురించి అలాగే రేణ మనోజ్ హెల్త్ గురించి బ్రదర్ సరే ఓకే బ్రదర్ చేస్తుంది కలుముసుకుందాం ప్రార్థన చేస్తాం పరిశుదుడ ప్రేమ తండ్రి దేవ గొప్ప రాజా గొప్ప ఎస్సేని తండ్రి నేనేసే ఇంత మంచి దినం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాల తండ్రి ప్రభా మరి పొద్దు నుంచి సాయంకాలం వరకు మమ్మల్ని కాపాడుతూ నీకు వందన తండ్రి ప్రభా ఏ సమస్య లేకుండా నేనేసే ప్రభా ఇంకా మమ్మల్ని భయంకర రోజుల నుంచి కూడా మమ్మల్ని కాపాడుతూ నీకు వందనాల తండ్రి ప్రభా రాబోయేది నెలలు చాలా దుర్దయంగా ఉన్నాయి చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభా మాకు ముందే సెలవు ఇచ్చినందుకు నీకు ఎంతో వందనలు తండీ ప్రభా ఎస్ అయ్యా మరి నీకు ఎంతో వందనలు తండ్రి ప్రభా ప్రభా ప్రశుద్ధమైన దేవా నీకు జ్ఞానం మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనలు తండ్రి ప్రభా ఎస్ అయ్యా నేను ఎస్ ప్రభా అదేవిధంగా ప్రభా మరి కేబీపీ సిస్టర్ బ్రదర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి సురేష్ బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను ఎస్ఐ మంచి ఆరోగ్యాన్ని దయచేను ప్రభా ఎస్ఐ మరి ప్రభా వాళ్ళకి విన్నపములు మీకు తెలియజేస్తున్నాం తను ప్రభా ఫిలిన పత్రికలో విన్నపములు తెలియచేయమని చెప్పినాం తండ్రి ప్రభా అవును తండ్రి నాయన ఎసే మరి నాసే మంజుల శిష్ట కుటుంబం కోసం ప్రాధన తండ్రి ప్రభా వాళ్ళ హస్బెండ్ కోసం కూడా ప్రాథన చేస్తున్నాం తని మీరు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ సుగ్నమ్మ కోసం కూడా ప్రాథన తండ్రి ప్రభా మీరు సహాయం దయచేయండి మంచి మంచి మంచి ఆరోగ్యం దయచేమని కోరుకుంటున్నాం తను ప్రభా అనారోగ్యాన్ని ప్రభా మరి స్వస్థపరించమని కోరుకుంటున్నాం తండ్రి నేనేసే ప్రభా నేను నమ్మి బిడ్డలు నైనేసే ప్రభా మరి ప్రార్థన చేసుకుంటే మంచి అవుతారు అని ప్రభ వాళ్ళు విశ్వసిస్తున్నారు తండ్రి ప్రభా అలా నమ్మకాన్ని నైనేస్తే మనం అలా నమ్మకాన్ని నిలబెట్టమని కోరుకుంటున్నాం తండ్రి నైనేసే ప్రభ అదేవిధంగా ప్రభా మనోజ్ బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సహాయం దచ్చేయమని ప్రభా మంచి ఆరోగ్యం దచ్చే ప్రభా ఆ ఏరియా అంతా నైన్ వేసే ప్రభా ఏసు క్రీస్తు నామంలో శాంతి సంబంధం కలును కాక ప్రభా నేనేసే ప్రభా చాలా భయంకరంగా ఉన్న తండీ ఆ ప్రాంతం నైన్ ఎసే ప్రభా అట్లాంటి ప్రాంతం నుంచి మనజ్ బ్రదర్ రెంక సిస్టర్ మీరు కాపాడుతున్నారంటే మీ ఎంతో గొప్ప దేవుడు తండ్రి నేనేసే ప్రభా మీరు సహాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్న బ్రదర్స్ కోసం ప్రాధం చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సహాయంత ఇచ్చండి మరి కిడ్నీ బాధతో బాధపడుతున్న బ్రదర్స్ కోసం ప్రాధనర్ చేస్తున్నాం తండ్రి ప్రభా ఏసు క్రీస్తు నామంలో స్వస్థత కలు కాక అదేవిధంగా నాయన ఏసే ప్రభా మరి బ్రదర్ అన్నం తినట్లేదంటే ప్రభా మీరు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసయ ప్రభా అతని బాడీలో ఉన్న ఫంక్షన్స్ మొత్తము నేను ఏ సుక్రీస్తున్నాము కరెక్ట్ గా ఫంక్షన్ ఒక సహాయం తెచ్చామంటే ప్రభా ప్రతి పాటు మీరు తయారు చేసిన తండ్రి ప్రభా మీ ఆధీనంలో ఉన్న తండ్రి ప్రభా ఒక చిన్న మాట చెప్తే చాలు తండ్రి ప్రభా ఇమీడియట్ గా ఫంక్షన్ అయిపోతే తండ్రి ప్రభా మేము విశ్వసిస్తున్నాం మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభా నేనే స్వస్థత తను పొంది ఉన్నాడు తండ్రి ప్రభా నేను మీరు సహాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి అదేవిధంగా ఈ రోజు చెప్పిన సిస్టర్ వాక్యం చెప్పినామన్నారు ప్రభా మీరు సహాయం దామని కోరుకుంటున్నాం తను ప్రభా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి మంచి మార్గంలో నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా చివరి దినాల్లో నేనేశ ప్రభా ఎటు వెళ్ళాలో నేను ఎస్తే తెలుసుకుని ముందుకు నడవాలి తండ్రి నేనేశ ప్రభా మీరు సహాయం దించండి ప్రతి ఒక్క దినం దుర్దిం నుంచి వాళ్ళు కాపాడుతూ వస్తున్నందుకు నీకు పొందునా తండ్రి ప్రభా ఎస్ఐ మరి ఎంతో మంది వ్యాక్సిన్స్ ప్రభా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి తండ్రి నేను చాలా విన్నాను తండ్రి ప్రభా మరి అటువంటి మమ్మల్ని కాపాడినందుకు నీకు వంద ముందుగానే మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా మన ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ని కాపాడినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ గార్డ్ నేను వేసే ప్రభా అదేవిధంగా ప్రభా ఈ ప్రాంతంలో మీరు చెక్ అప్పగిస్తూ ఏసుక్రీస్తు నమ్ మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అలాగే రవిచల్ల బేదర్ మీరు ప్రార్థించండి బ్రదర్ పరిశుద్ధుడా ప్రభువ వందనాల తండ్రి జీవంగాల తండ్రి ప్రభువ లోకరక్షకుడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధపడుతున్నాము ప్రభువ మీరు ఆరోగ్య సమస్యలను స్వస్తి స్వస్తిపరచండి ప్రభువ అనుదినము మీ ప్రార్థనలు ఉంటున్నాము ప్రభువ ఆర్థిక సమస్యల నుండి కాపాడండి ప్రభా రోగములతో బాధపడుతున్న వారిని ఇప్పుడే స్వస్థపరచండి ప్రభు చెడు అలవాటులకు బానేసైన వారిని వారిని మంచి మార్గంలో నడిపించు ప్రభా అలాగే రామచంద్ర ప్రదర్ క్యాన్సర్ వ్యాధులు బాధపడుతున్నాడు ప్రభా వాళ్ళని తాకండి ప్రభా వాళ్ళని ముట్టండి ప్రభా అలాగే సురేష్ బ్రదర్ రేణుకా సిస్టర్ వాళ్ళ ఆరోగ్యంతో మీ బాధ్యతగా చూసి ఆరోగ్యం పరచాలి ప్రభు ఏ సభంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీరు అన్నా మీరు ప్రార్థించే ఆశీర్వాదం ఇవ్వండి అమ్మా అన్నా మీరు ప్రార్థించే ఆశీర్వాదం ఇవ్వండి అన్నా పరిశుద్ధ్రవా తండ్రి మీకు వందాలైనా ఇంతవరకు మీరు మాల్ని కాచు కాపాడినందుకు మీకు ఎంత వందనాలు ప్రభా మీ కృపలో మరోసారి మనందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి మీకు ఎంతో వందాలు ప్రభా ఈ ఆరాధనల తన్మలు మీరు సహాయకులు నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి ముఖ్యంగా తండ్రి మాతో మాట్లాడినారు మళ్ళీ బలపరుచినందుకు మీకు వందాలు ప్రభా కృపలో ఏ రీతిగా మేము తన్మలు మీ కొరకు తన్మలు కనిపెట్టుకోవాలని మీరు చూపించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి కృప వేంబట్టి కృపా మాకాని గురించి నడిపించమని ప్రార్థించడం ఎందుకంటే ఒక క్షణం కూడా మేము జీవించలేమునైనా మీకు కృప లేనిది కాబట్టి నైనా సమృద్ధిగా మాకందరికీ మీకు కృప అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సంవత్సరం ప్రవ్వ అని ఉన్నత స్థితుల మనందరినీ ప్రతి ఒక్కరి తిరుమలి స్థితులను లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ మీరు చూపించినారైక నీరుగా మా కాండంలో ప్రవ్వ నైనా ఇస్రాల్ పదలు తండ్రి వారికంటే బహుగా షూరులైన వారి మీద విజయం పొందినారు నాయన జాయింట్స్ మీద విజయం పొందినట్టు మీరు అక్కడ వాక్యాన్ని చూపించినారు నైనా కాబట్టి నైనా ఈ సంవత్సరం అంతట్లో తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి ఎటువంటి సమస్యలను వాటి అన్నిటి మీద మేము విజయం పొందాలా ఈ క్రీస్తు పరిశుద్ధ అనుగరించి నడిపించండి ముఖ్యంగా ప్రభా మతపరమైన జీవితంలో కాకుండా ప్రభా ఆ యొక్క తెన్మలే పనిలో మేమందరం ముందుకు పోవాలా అనేకలని ప్రభు మీ చింత పాపాలు పిపీయాల ప్రభావ ప్రతి మీ మీ సన్నిధి తీసుకొని రావాలా ప్రభా అది చేయని ప్రభు మతపరమైన జీవితం పనికి జీవితం తండ్రి అవు ప్రభావ ప్రసవ ప్రసవించే స్త్రీకి సంబంధించిన వాక్యాలు మీరు మాత్రం అనేక పర్యాలు మాట్లాడనారు నైనా ఆమె ఎంతగానో ప్రయాసపడుతూ ప్రభ మగశిషుని ప్రసవించింది అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రకటన గ్రంథంలో కాబట్టి నైనా మాకు అనుగ్రహించిన పని అందరినీ మీ చింతకు నడిపించాలా అటువంటి సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఎవరెవరికైతే ఆర్థిక పరిస్థితి బాగలేవు ప్రభ ఈ సంవత్సరం అంతట్లో ఆ యొక్క ఆర్థిక పరిస్థితి మీద విజయం పొందాలా అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యం మీద విజయం పొందాల్సిందే ప్రభు ప్రతి చీకటి శక్తుల మీద విజయం పొందాల్సిందే ఎటువంటి మంత్రాలు పంచడానికి వీల్లేదు ప్రభా ఎందుకంటే మీరు మా చుట్టూ అగ్ని కంచా పెట్టినారని ఆయన మాల నుంచి వచ్చు ప్రతి అగ్ని కణం ప్రభా చీకటి శక్తులని దహించి వేసని వాక్యం సెలవిస్తుందైనా అది నెరవేర్చి మహిమనందమని ప్రార్థిస్తున్నాను బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఆశ్రయించండి వారి జీవితంలో ఆగిపోయిన మేళలన్నింటినీ రప్పించండి సంవత్సరం మీ కొరకు ప్రతి చోట సాక్షలు పెట్టుకోమని యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏ క్రీస్తుక కృప సమధన నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనను గాక ఆ